సాదనం శ్రీమహాగణాధిపతాశివసారా శంకరాచార్యమ్యమా అయ్యం వందే గురుపరంపరానాహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీ చర్మరు తామస్మి నక్షత్రాణామహం శశి నేను చంద్రుడిని చంద్రుడాను అదే అహం శశి చంద్రుడు చంద్రుడంటే చంద్రుడు కనపడాలి అంటే మీకు ఆకాశము స్వచ్ఛంగా మేఘావృతం కాకుండా ఉండాలి అప్పుడే మీకు చంద్రుని యొక్క దర్శనం అవుతుంది చంద్రుడు బాగా కనపడుతున్నాడు అంటే నక్షత్రాలు కూడా బాగా కనపడతాయి జనరల్ గా కాబట్టి ఆ నక్షత్రాల మధ్యలో నేను చంద్రుడను చంద్రుడనై ఉన్నాను సాధారణంగా చంద్రుడిని చూస్తూనే మనకి ఈశ్వరుని యొక్క భావన కలగాలి మనస్సులో అయితే ఎలా ఉంటుందంటే జనులు చాలా మెకానికల్ గా ప్రాపంచిక సంస్కారములతో నిండి ఉంటారు వెరీ వరల్డ్లీ ప్రాపంచికంగా బాగా కరడుగట్టిన ప్రాపంచికత ప్రాపంచికత అంటే డబ్బు సంపాదిస్తూ ఉండడం భోగాలు అనుభవించడం మధ్యలో అప్పుడప్పుడు ఈ కోరిక ఆ కోరిక అంటూ దేవుని పూజ కూడా చేయడం అది కూడా ప్రాపంచికతలో భాగమే ఇది కూడా ప్రాపంచికతలో భాగమే ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఆభరణం ఇచ్చేస్తాడు ఇంత ఖరీదైన ఆభరణం ఇస్తాడు కోరిక తీరడానికి తర్వాత గవర్నమెంట్ ఆఫీసులో లంచం ఇస్తాడు ఇంకో కోరిక చేరడానికి ఒకటే దృష్టి సో అది అదేమి వెంకటేశ్వర స్వామికి ఇంత బంగారం దృష్టిని ఇచ్చాడు అది ఆధ్యాత్మికత అయిపోదు అది కూడా ప్రాపంచికతలో భాగమే అంటే మీరు దాన్ని క్లా క్లారిటీ ఉండాలి అందుకోసం చెప్తున్నాను నేను కాబట్టి కరడుగట్టిన ప్రాపంచికత ఏదిగలదు అటువంటి హృదయంలో ఎప్పటికీ నామరూపాత్మకమైన ప్రపంచమే గోచరిస్తుంది తప్ప ఆ ప్రప ఆ నామరూపములకు మూలంలో ఉండే ఈశ్వరుని యొక్క విభూతి గోచరించడము చాలా కష్టమవుతుంది ముంచేతనే చాలా వ్యక్తి ప్రాపంచికత కలిగి నామరూపాత్మకమైన ఈ జగత్తు సత్యము నామరూపములు సత్యము భేదములు సత్యము అని ఆ విధమైన ఒక దృష్టితో జీవించేవాడికి దేవుడు దర్శనం అవ్వాలంటే దేవుడు భావన కలగాలంటే వాడు దేవాలయానికి వెళ్తే కానీ వాడికి దేవుడు భావన కలగలం ఇంక దేవాలయం నుంచి బయటకు వచ్చేటంటే ఇంక దేవుడు మాట్లాడలేదు దేవుడు అంటే దేవాలయంలోనే అలాగే ఇంటి దగ్గర కూడా పూజ రూమ్ పెట్టుకుని దేవుడు అంటే పూజ రూమ్లోనే ప్లేసు టైము కూడా మార్నింగ్ దేవుడికి అపాయింట్మెంట్ ఒకటి ఉంటుంది అపాయింట్మెంట్ టు గాడ్ వీడే ఇస్తాడు గాడికి అపాయింట్మెంట్ ఇప్పుడు వీడు నిద్ర లేచేపటికి ఏడు ఏడున్నర అవుతుంది అప్పుడు స్నా కప్పు కాఫీ తాగి స్నానం సావకా పేపర్ చదివి సావకాశంగా స్నానం అది ఎనిమిదిన్నర తొమ్మిదింటికి దేవుడికి అభిషేకం చేస్తాడు అభిషేకం పూజ చేస్తాడు అప్పుడు అపాయింట్మెంట్ దేవుడికి వెళ్ళి అతడంతా గదిలో కూర్చొని అదొంతా చేసేసి వచ్చేస్తాడు ఆ దేవుడికి వెండి బంగారం పెడుతూ ఉంటాడు మామూలుగా చెక్కతో చేయాల్సిన తోటి వెండితో చేస్తాడు ఒక పువ్వు ఏదో పారిజాతం పుష్పమో బంగార పుష్పమో ఇవ్వాల్సిన చోట బంగారు పుష్పం తయారు చేయించి పెడతారు ఇలాంటివన్నీ చేస్తాయి దేవుణ్ణి బంగారం తోటి వెండితోటి ఇంట్రెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాయి ఆ పూజాగృహంలో అలంకారాలన్నీ చేస్తాయి పెద్ద అలంకారాలన్నీ అంతా నామరూప బుద్ధి ఆ పూజాగృహం గడప దాటివతలకు వచ్చేటంటే ఇంకా దేవుడి మాట ఉండదు సో ఈ విధంగా అటువంటి ప్రాపంచిక సంస్కారములతో నిండి నిండిన హృదయముఖల వాడు వాడు అసలు ఆకాశం చేసి చూడనే చూడడు చూస్తే ఎదుర్కొన్నా ఉండే జనం చేసుకొస్తాడు కస్టమర్ బిజినెస్ మ్యాన్ అయితే కస్టమర్స్ తెచ్చుకొస్తాడు సేల్స్ బుక్స్ చూసుకుంటాడు లెగ్జర్స్ చూసుకుంటాడు లేకపోతే టీవీ చూస్తాడు లేకపోతే భార్య ముఖంలోకి చూస్తాడు లేకపోతే కొడుకుని చూపుని చూస్తాడు తప్ప లేకపోతే తను కట్టినటువంటి బంగాళాన్ని చూసుకుంటాడు తన ప్రాపర్టీస్ చూసుకుంటాడు అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ చూసుకుంటాడు లేకపోతే తన ముఖం అద్దములు చూసుకుని మిగిసిపోతాడు ఇలాంటి ప్రాపంచిక విషయాలు చేస్తాడు తప్ప ఆకాశం కేసు చూడనే ఎప్పుడైనా మీకు ఆకాశం కేసు చూడాలనిపించిందండి అంటే మీరు వేదాలు దానికి పనికొస్తారని అర్థండి ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా మీకు ఒక గులాబీ మొక్క చూసి మంచి అందమైన గులాబీ పువ్వును చూశారనుకోండి చూడగానే ఇది మనకుంటే బాగుండును ఇలాంటి మొక్క మనం మన మన గార్డెన్లో ఉంటే ఈ గార్డెన్ ఉన్న పక్షంలో నేను చక్కగా ఫ్లాట్లో ఏదో ఉంటే ఇంకే అక్కర్లేదు అయితే అప్పుడు కూడా అనుకో సేవ ఒక కుండీలో పెట్టుకుని ఇలాంటి మొక్క మన ఇంట్లో ఉంటే బాగుండును అని అనిపిస్తుందా లేదా ఈ పువ్వు మన జేబులో పెట్టుకుంటే బాగుండను మన తలని పెట్టుకుంటే బాగుండదు లేకపోతే మన టేబుల్ని పెట్టుకుంటే బాగుండను అనిపిస్తుంది కదా కానీ చంద్రుడి కేసు చూసినప్పుడు అలాంటిది ఏమన్నా ఈ చంద్రుడు నా వాడైతే బాగుండను ఈ చంద్రుడు నా అధీనంలో ఉంటే బాగుండను అనిపిస్తుందా అనిపించదు చూసారు అది చాలా సామాన్యమైన విషయం కాదు అది చాలా పెద్ద విషయం అది మనిషి ఆధ్యాత్మికంగా వికసి వికాసం చెందటానికి ఒక ఒక సోపానంలాగా పనిచేసే విషయం ఇది చూసినట్టు సరే ఇలాంటి రికార్డులు మనకు కూడా ఉంటే బాగున్నాయి అనిపిస్తుంది కానీ ఆకాశానికి చూస్తే ఏమీ అనిపించదు ఏమీ అనిపించదు అంటే ఆ పరిచ్ఛేద భావము అహంకారం చుట్టూ అల్లుకున్నటువంటి భావజాలము అంత ద్వారా అయిపోతుంది డ్రాప్ అయిపోతే మీరు ఎప్పుడైనా ఆకాశం కేసు చూసే ప్రయత్నం చేయండి అంటే ఈ హోటల్ లుక్ ఇంగ్ ద డెప్స్ ఆఫ్ స్పేస్ ఎప్పుడైనా రాత్రిపూట బాల్కనీ మీదకి వెళ్ళి అలాగే నడువు వాల్చి నడువు వాల్చో లేకపోతే ఇలా కూర్చుని ఆకాశం కేసు చూడాలి చూస్తే మేఘాలు కనపడతాయి ఆ మేఘాలు మా ఇంటికి వస్తే బాగున్నాయని అహంకారం ఉండదు అహం అమ్మ ఈ రెండు ఉండవు తర్వాత ఇంకా మీరు కొంచెంసేపు చూస్తే అప్పుడే మీరు దీన్ని ఓపెన్ అయ్యి మెడిటేషన్ అంటారు కళ్ళు తెరిచి ఉండగానే ధ్యానముద్రలోకి వెళ్ళిపోతారు అప్పుడే అలా చూస్తూ ఈ స్పేస్ ఈ ఆకాశము ఇలా ఎంతవరకు ఉందంటారు ఎంతవరకు ఉందో ఎప్పుడైనా ఆలోచన చేశారా సపోజ్ ఒక రాకెట్ దాంట్లో ఫ్యూజల్ ఖర్చు అవ్వదు వెళ్తా అలాగే ఉంటుంది ఆ ఫ్యూల్ సూర్య కాంతే దానికి ఫీల్ అనుకోండి ఖర్చు అవ్వదు అలా వెళ్తూనే ఉంటుంది పైకే వెళుతూ ఉంటుంది గంటకి లక్ష గంటకి కాదు నిమిషానికి లక్ష మైళ్ళ వేగంతో వెళ్ళిపోతూ ఉంటుంది అలాంటి ర్యాకెట్ ఒకటి వెళ్తుంది అనుకోండి ఆ ర్యాకెట్ ఎంతకాలం వెళుతుంది అంటారు వాళ్ళ పైకి వెళ్తూనే ఉంటుంది వంద వెళ్తుంది వెయ్యేళ్ళు వెళ్తుంది మిలియన్ ఇయర్స్ వెళ్తుంది ఆ స్పేస్ ఇన్ఫినిట్ స్పేస్ ఇన్ఫినిట్ స్పేస్ గురించి మీరు భావన చేసినప్పుడు మీకు నేను నాది నా సంసారం నా ఇల్లు నా ఇవేముండవు ఇవన్నీ జారిపోతాయి జారిపోయి మీరు ఆ స్పేస్ ఎంత ఇన్ఫినిట్ దానికంటే కూడా ఎక్కువ ఇన్ఫినిట్ అంటే స్పేస్ని కూడా ప్రకాశింపజేస్తే ఆ చిద్రూపులుగా అయిపోతారు మీరు బికమ్ బిగర్ మ్యాన్ స్టే ఆ విధంగా అంటే ఏమిటి అహం బ్రహ్మాస్మయమే అనక్కర్లేదు మీరు బ్రహ్మరూపులు అయిపోతారు ఆకాశం చేసి చూస్తారు ఎప్పుడైనా అభ్యాసం చేయండి ఆకాశం చేసి చూడడం అభ్యాసం చేస్తే వాడు ఆధ్యాత్మికంగా చక్కటి వికాసాన్ని వికాసాన్ని పొందగలుగుతాడు ఇది ఒక మెడిటేషన్ ఆకాశం చేసి చూడడం ఇప్పుడు ఇది ఒక విభూతి ఆకాశం కేసు అలా చూసినప్పుడు అక్కడ నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉంటాయి నక్షత్రాలు అనేప్పటికీ మళ్ళీ ఇది చేరు ఇది కుక్క అదేమో పిల్లి అలా మొదలెట్టద్దు యూ కెన్ డూ దాట్ ది స్టార్ గేజింగ్ అని అదొకటి స్టార్క్ గేజింగ్ బర్డ్ గేసింగ్ స్టార్క్ గేజింగ్ ఎవ ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళు వాళ్ళు ఏం ఒక ఇలా పరిశీలిస్తే వాళ్ళకేమవుతుంది ఒక సంగతి తెలుస్తుంది ఏమిటంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టార్స్ అవి ఇండిపెండెంట్ గా ఏ ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం కదలడం కా నక్షత్రాలు కదులుతూ ఉంటాయి ఎప్పుడూ ఒకే గ్రోట్ ఉండవు ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం కదలకుండా కదలడం కాకుండా అవి ఒక గ్రూప్ లాగా అని తెలుస్తుంది ఈ ఏడో ఎనిమిది ఎనిమిదో కనపడుతూ ఉంటాయి ఆ ఏడు ఎనిమిది ఇప్పుడు ఉన్న కండిషన్లోనే ఉంటాయి అక్కడికి వస్తే తెలారిప్పటికే తెలవరసం చూస్తే అక్కడ ఉంటాయి కానీ ఆ ఏడు ఎనిమిది కలిసి ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఏడు ఎనిమిది కలిసి ఉంటాయి ఎప్పుడు చూసినా అవి ఉంటాయి ఆ అబ్జర్వ్ చేయగా చేయగా ఏ నక్షత్రములు ఏ కొన్ని నక్షత్రములు నాలుగు కానీ ఐదు కానీ ఏడు కానీ పది కానీ పన్నెండు కానీ ఎప్పుడూ కలిసి ఒక గ్రూపుగానే ఉంటున్నాయో వాటికి ఒక రాశి అని పేరు ఆ రాశికి అదనే కదా కొన్ని కోట్ల కోట్ల మైళ్ళ దూరంలో ఉంటాయి బ్రహ్మాండమైన మండే గోళములు నక్షత్రములు ఉంటాయి చాలా దూరంలో ఉండడం మూలంగా మనకి అవి మండే గోళాలు లాగా కనపడవు ట్వింకిల్ ట్వింకిల్ లిల్ స్టార్ లాగా కనపడతాయి ఆ నక్షత్రములు కాబట్టి ఈ రాశి చూసి ఆ రాశి ఎదుకో ఇది తుల తుల అంటే టూక వేసేది ఇదేమో తేలు తేలు అంటే వృష్టికం తుడు దానికి తేలుగు కదా అండి ఆ షేప్ అలా ఉంటుంది మీరు అవి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా మూడు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అటు ఓ ఇది తేలులో ఉంది అన్నాడు ఒకడు రోడ్ ఇట్స్ టక్ అంత పేరుకి సంబంధం ఏం అక్కడ పేర్లు జర్నీలు ఏమి ఉండవు ఇంతే అలాగా మన మైండ్లో ఉండేటువంటి ఒక రూపాన్ని దాని మీద ఆరోపించా మొదలెట్టకూడదు ఇది మొదలు పెడితే విభూతి ఏముంది ఇది మళ్ళీ సంసారం అవుతుంది సో అదంతా కాదు అది పెట్టి మళ్ళీ జ్యోతిష్ శాస్త్రం అనే అలా మొదలెట్టకూడదు అది అలాగే మొదలుపెట్టే జ్యోతిష్ శాస్త్రముతో వేదానికి చాలా దగ్గర తక్కువ సంబంధం ఉంటుంది వేదంలో జ్యోతిష్ శాస్త్రము అంటే నేను ఇవాళ పొద్దున్న ఉపనిషత్తు చూస్తూ ఉంటే అథాది జ్యోతిషం ఇప్పుడు జ్యోతిషము గురించి చెప్తాము అగ్నిపూర్వ రూపం ఆదిత్య ఉత్తర రూపం ఈ జ్యోతిషములకు జ్యోతిషము అంటారు అవు ఈ జ్యోతిషం ఏదైతే గలదో దానికి పూర్వరూపము ఉత్తర రూపము అంటే ముందటి రూపము తరువాతి రూపము అగ్ని ఆదిత్యుడు ఈ రెండింటికి సంధి ఆపస్సంధి మీరు మీరు కూడా జ్యోతి వీటిలో శక్తి కలదుగా అది సంధి వైద్యుత సంధానం మెరుపు మెరుపు కూడా గొప్ప జ్యోతి వేదంలో జ్యోతిష్ అంటే అలా ఉంటుంది కాబట్టి ఇంటర్మీట కూడా ఉంటూ ఉండొచ్చు మేధల్లో అన్నీ ఉంటాయి అది అది వేరే సంగతి కాబట్టి ఆ నక్షత్రములను మీరు చూసి రాశులని పొద్దున్న ఎక్కడుంది మధ్యాహ్నం ఎక్కడుంది రాత్రి అదే పొద్దున్నే కాదు సూర్యు చంద్రోదయం అప్పుడు ఎక్కడుంది చంద్రుడు అష్టమించే టైంకి అక్కడికి వెళ్ళింది ఇప్పటి నుంచి వెళ్ళింది అలా మొదలు అలా వద్దు జస్ట్ స్టార్స్ ద గ్లోరీ ఆఫ్ ది స్టార్స్ స్టార్స్ కొన్ని సూర్యుని కంటే ఎక్కువ ప్రకాశము కలిగి ఉంటాయి సూర్యుని కంటే ఎక్కువ తేజస్వంతములైన నక్షత్రాలు ఉంటాయి సూర్యుడు కూడా ఒక నక్షత్రమే ఈ స్టార్ మనకి భూగోళానికి బాగా దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అప్పుడు మీరేమని చెప్పాలి సన్న సూర్యుడు అని చెప్పాలి అదే కానీ అశ్విని భరణి అలా మొదలుపెట్టుకోండి ఓకే సూర్యుడు అంటే సో సూర్యుడు కూడా నక్షత్రం చాలా దగ్గరగా ఉండబట్టి అలా కనపడుతున్నాడు సో ఈ మిగతా నక్షత్రాలు మనకి రాత్రిపూట కనపడతాయి అవి సూర్యుడి కంటే పెద్దవి ఎక్కువ తేజస్వంతంగా ప్రకాశిస్తూ ఆ నక్షత్రాలు ఏమిటం చేస్తున్నారు కాబట్టి బాగున్నారా మీ పని కానీ కాబట్టి ఆ నక్షత్రములను దర్శించుట వాటి యొక్క శోభ వాటి మహిమ వాటి ప్రకాశము దీనికి పాత్రం అలా జరిగి కావాలిగా సో సూర్యుడి కంటే కూడా ఎక్కువ తేజస్వంతములుగా ఎక్కువ పెద్దవిగా ఉండి ప్రకాశిస్తూ ఉంటాయి ఎప్పుడు మండిపోతూ ఉంటాయి కానీ ఎంత దూరంలో ఉండబట్టి ట్రీకిల్ ట్రీకిల్ లిక్కిల్ స్టార్లాగా కనపడుతున్నాయి ఈ నక్షత్రములు చుట్టూ ఉంటాయి అవి ఎలా ఉంటాయంటే ఓ బుత్తడు రత్నాలను వెదజల్లేసినట్టుగా ఉంటాయి ఏమండి ఆ మధ్యలో చంద్రుడు నెలమెల ఆడిపోతే అంత మధురంగా ప్రకాశిస్తాడండి దూరాలు చూసుకుంటే నక్షత్రాలు చాలా దూరంలో ఉంటాయి చంద్రుడు బాగా దగ్గరగా ఉంటాడు కానీ మీకు ఆ తేడాలు ఏం తెలియవండి ఆకాశం చేసి చూస్తే దూరము దగ్గరే ఆ తేడాలు ఏమి తెలియవు కానీ ఒక ఒకే దృశ్యం సింగిల్ ప్లేన్ లో ఉన్నట్టుగా మనకి భాషిస్తుంది చంద్రుడు చుట్టూ నక్షత్రాలు ఉన్నట్టుగా భాషిస్తుంది ఆ చంద్రుడి మధ్యలో విలీలమైన ఆకాశంలో ఆయన చాలా అద్భుతంగా కనపడతాడు సో సుందరకాండలో వాల్మీకి మహర్షి ఈ చంద్రుణ్ణి చాలా బాగా వర్ణించాడు హనుమంతుడు సీతాదేవి కోసం వెతుకుతూ వెతుకుతూ ఉన్నాడు అంతటా చీకట్లు ఆ చీకట్లలోనే వెతుకుతున్నాడు ఆ వేళ అష్టమో ఏదో అష్టమి నాడు అర్ధరాత్రి ఉదయిస్తున్నాడు చంద్రుడు ఆ వేళ అష్టమి అష్టమయ్యి ఉంటుంది సో భగవాన్ శశాంక అని వర్ణిస్తాడు ఆ శశాంకుడు చంద్ర భగవాన్ చంద్ర భగవానుడు ఉదయించినాడు సరిగ్గా అర్ధరాత్రి అయ్యేప్పటికీ అలా ఆకాశం చేసి చూస్తున్నాడు హనుమంతుడు చంద్రుడు ఉదయిస్తున్నాడు ఆ చంద్రుడికి భగవాన్ అని అంటాడు ఎవరు వాల్మీకి మహర్షి నాకు ఆ మొత్తం శ్లోకం గుర్తులేదు అక్కడ వాల్మీకి మహర్షి చంద్రోదయాన్ని చాలా మధురంగా వర్ణించినాడు కాబట్టి ఆ చంద్రుడు సాక్షాత్తు భగవానుడే ఆ చంద్రుణ్ణి చూస్తే భగవంతుని యొక్క ఒక రూపము ఒక విభూతి మన హృదయానికి రావాలి నక్షత్రానా మహం శశి సో చంద్రుడు ఎలా ఉంటాడో తెలిసిన ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాడండి నిన్న చూసిన చంద్రుడే అన్నట్టుగా ఉండడు ఎప్పుడు కొత్తగా ఉంటాడు కుంగ్రట్టగా ఉంటాడు ఎప్పటికీ చంద్రుడిని వేదం ఏమని వర్ణించిందంటే నవో నవో భవతి జాయమాన రోజు పుట్టతాడు పుట్టడం ఉంటే ఉదయిస్తాడు లేడు కదా ఇంతకుముందు లేడు ఇప్పుడు ఉన్నాడు అంటే పుట్టినట్టే అంటే ఆ తూర్పు సంధ్య అనే ఒక యువతి అనే ఒక తల్లి చంద్రుడు అనే బిడ్డని ప్రసవించింది అని వర్ణించారు చూడ అడుగు ఆ చంద్రుడు కొత్తగా ఉన్నాడు చూడండి కొంగ్రొత్త కొత్త ప్లస్ కొత్త తెలుగు హై స్కూల్లో చదివరా లేదా కొత్త ప్లస్ కొత్త ఇజ్ ఈక్వల్ టు కొంగ్రొత్త సంస్కృతి లో నవో నవో భగవతి నవో నవహ్ సింగిల్ వర్డ్ నవో నవహ రెండు వర్డ్స్ కాదు నవహా నవహా కాదు నవ్వో నవహ సో ఎప్పటికీ కొత్తగానే ఉంటాడు చంద్రుడు మీకు చంద్రుడు కొత్తగా అనిపించట్లేదా సపోజ్ మీకు చంద్రుడు కొత్తగా అనిపించకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ హెడ్ ఓ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామిన్ చేయించుకోండి లేదా మీకు ఆ సంసారం బుద్ధికి బాగా పట్టేసింది యూ యూ టు థింక్ అబౌట్ ఇట్ నీకు చంద్రుడు కొత్తగా అనిపించకపోతే యూ హెవ్ టు థింక్ అబౌట్ ఇట్ కాళిదాసాది మహాకవుల యొక్క కావ్యరచనలు చాలా మధురంగా ఉంటాయి ఒక చోట ఏమన్నారంటే కాళిదాసాది వాల్మీకి కాళిదాసు మొదలైన మహాషేక్స్పియర్ మొదలైన మహాకవుల యొక్క రచనలు ఎవడి హృదయానికి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగించవో వాడి వాడిని కదిలించవండి వాడికి వాడిలో ఏ కదలిక రాదు అటువంటి వాడు చంద్రుణ్ణి చూసి కూడా వాడి హృదయము కరడు గట్టియే ఉంటుంది తప్ప ఎటువంటి కదలిక వాడి హృదయంలో రాదు అటువంటి వాడు అకౌంట్స్ చూసుకుందుకు డబ్బులు పోగేసుకుందుకు పనికొస్తాడు తప్ప ఆ పరమాత్మ యొక్క సందేశాన్ని మాధుర్యాన్ని తెలుసుకోవటానికి అర్హుడే కాదు అనే అని వర్ణించారు ఓ మహాకవి వర్ణించాడు ఉదయమే లేచాడు ఫైవ్ ఓ క్లాక్కి లేచాడు ఋషి ఒక కవి మహాకవి అంటే ఉష సూక్తము అని ఉన్నది నేను చెప్పాను అది అంటే ఉషఃకాలమును ఒక పరమేశ్వరుని యొక్క విభూతిగా వర్ణిస్తూ ఒక సూక్తము ఆ ఉషఃకాలాన్నే మహర్షి సంబోధిస్తాడు ఓ దేవత ఓ ఉష దేవత అని సంబోధిస్తాడు అని సంబోధిస్తూ ఏమంటాడంటే నీవు వస్తో వస్తో ఈశ్వరుణ్ నుంచి నాకొక సందేశాన్ని తీసుకుని వచ్చావు సుమా అంటాడు ఏమిటి ఆ సందేశము అంటే చూడు నీవు మానవుడా నీవు నా అంశయే నాకంటే నువ్వు భిన్నంగా లేవు సుమా అని ఒక సందేశాన్ని ఈశ్వరు నుంచి తీసుకువచ్చావుడు ఆ సందేశం ఎవరి ద్వారా వచ్చిందంటే ఇదిగో చల్లగా మెల్లగా వీచుచున్న ఈ ప్రాతకాలీనమైన మారుతము వాయు వాయువు చల్ల గాలి ఏదిగలదో ఆ గాలి ఈశ్వరం నుంచి వచ్చిన సందేశమే ఆ గాలి అని ఒక మహానుడు వర్ణించినాడు నీకు ఎప్పుడైనా అలా అనిపించిందా ఆ వృషకాలము మందలి గాలి అది పరమేశ్వరుని యొక్క సందేశాన్ని పట్టుకొచ్చింది లేకపోతే అది పరమేశ్వరుని యొక్క ఒక ఇంటిమేషన్ ఇంటిమేషన్ అంటారు అంటే ఒక విభూతి ఆ గాలిని అనుభవానికి రాగానే ఒక ఈశ్వరీయ భావనతో భక్తితో మాధుర్యంతో ఆశ్చర్యంతో అద్భుతంతో మీ మనస్సు నిండిపోతే అది మీరు మీ యొక్క హృదయము చక్కగా వికాసాన్ని పొందింది అని చెప్పవచ్చు మీకు దాంట్లో ఈశ్వరుడు కనపడలేదా ప్రాతఃకాలము వృషకాలము మందలి చల్లని వాయువులో మీకు ఈశ్వరుడు కనపడలేదా అష్టమి చంద్రుల్లో మీకు ఈశ్వరుడు కనపడలేదా పూర్ణిమ నాటి చంద్రుల్లో మీకు ఈశ్వరుడు కనపడలేదు ఉదయించే సూర్యుల్లో మీకు దేవుడి యొక్క ఒక ఇంటిమేషన్ కలగలేదు అంటే మీరేం చేయాలంటే ఇంకా మరి ఏ దేవాలయానికోపోయి ఇంకో కొంతకాలం మీరు ఈశ్వరుని ఆరాధించి కొంత పుణ్యాన్ని సంపాదిస్తే కానీ మీకు ఆ హృదయంలో ఆ భావన కలగకపోవచ్చు ఏం చెప్పమంటారు అంతకంట అంతకంటే పరుషంగా ఖండించలేను కదా మీకు వైదిక సూక్తములలో ఋగ్వేదము యజుర్వేదము వైదిక సూక్తములలో ఈశ్వరుణ్ణ ఒక విగ్రహంగా ఆరాధించటం యొక్క సూచన కూడా మీకు కనపడదు అక్కడ ఈశ్వరుడు అంటే ఈ రూపంగానే ఉంటాడు ఈ రూపంగా ఈశ్వరుణ్ణి దర్శించటం చేతగాక అప్పుడు మాత్రమే ఒక ప్రతిమ ఒక విగ్రహము ఒక దేవాలయము కావలసి మనిషికి ఈ రూపంగా ఈశ్వరుణ్ణి దర్శించలేదు సో ఆ చంద్రుడు ఈశ్వరుని నేనే ఆ చంద్రుడు నక్షత్రాణం అహం శశి ఆ నక్షత్రాల మధ్యలో ఉన్నాడు అయ్యా చంద్రుడు చూడు ఆ మధ్యలో మత్స కూడా కలిగి ఉన్నాడు శశి అంటే కుందేలు శశము అంటే కుందేలు కుందేలు గలవాడు అంటే మత్స గలవాడు చంద్రుడికి మత్స అది శోభయే కానీ అది దోషం కాదన్నాడు కాళిదాస మహాత్ ఏకో దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందోకివాంక కుమార సంభవం ప్రారంభంలోనే రెండో శ్లోకము మూడో శ్లోకము ఇప్పుడు ముఖమంతా స్వచ్ఛంగా ప్రకాశిస్తున్నప్పుడు ఓ చిన్న పుట్టుమచ్చా ఉంటే అది ముఖానికి వన్యను తెస్తుందే కాని శోభని తగ్గించదు అదేవిధంగా ఈ శశి ఈ చంద్రుడున్నాడు నాడు చుసరా ఆ ఆ మత్స కుందేలు షేప్లో ఉందా మత్స కవి ఆ మత్సను కూడా కుందేలు అన్నాడు కుందేలు కూర్చుంది అన్నాడు అక్కడ సో ఆ కుందేలు అంటే అదే మీరు టెలిస్కోప్ పెట్టి చూస్తే పర్వతాలు ఉంటాయి కానీ టెలిస్కోప్ లేకుండా నేకడైతే చూస్తే కుందేలు షేప్లో ఉంటుంది ఆ మత్స కవి ఊహిస్తాడు అటువంటి మత్సతోటి ఎంతో అందంగా శోభిస్తున్నటువంటి ఆ చంద్రుడు ఆయన సాక్షాత్తు భగవానుడే అహం శశి ఇంకేత చంద్రుణ్ణి చూసిన వెంటనే మనం ధ్యానం చేయాలి సో రామకృష్ణ పరమహంస చిన్నప్పుడు పదేళ్ల వయస్సులో ఉండగా తల్లితో కలిసి నడిచి వెళ్తున్నాడు ఆయన ఇంటికి సాయంకాలం పూట ఎక్కడికో వెళ్ళి ఇంటికి వెళుతున్నాడు అప్పుడే చంద్రోదయం అయింది పూర్ణిమ చంద్రోదయం తొందరగా అయింది పూర్ణిమ చతుర్దశో వాటివ్వాలి తల్లి మాట వాళ్ళ మాముగా పైకి చూసి అబ్బా చంద్రుడు ఎంత బాగున్నాడరా నానా చూసావా చంద్రుణ్ణి ఎంత బాగున్నాడో అని అందాడే అంటే ఈ కుర్రాడు చంద్రుడికే చూసి అలా సమాధినిష్ఠుడైనాడు అప్పుడు ఆ తల్లి వీణ్ణి ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్తే తీసుకెళ్లి మొహం మీద కొన్ని నీళ్లు చల్లితే గాని ఆయన సమాధి నుంచి పైకి రా అంటే చంద్రుణ్ణి చూడగానే ఆయనకి సమాధి కలిగిపోయింది అంటే సమాధి అంటే అదేదో ట్రాన్స్ మహిమని అలాగ మళ్ళీ దాన్ని అలా రాంగ్ డైరెక్షన్ పెట్టకూడదు సో సమాధి అంటే ఆ హృదయం అంతా కూడా భగవద్భావంతో నిండిపోయింది ఇంకా భగవద్భావం తప్ప ఇంక వేరే ఏది లేదు నేను ఈ దేహము ఈ దేహాభిమానము ఈమె నా తల్లి ఇది ఇదేమో ఇది మా ఊరు ఇది మా ఇల్లు లేదేదో పన్నుండి బయటికెళ్ళి ఇంటికి వెళ్తున్నాను ఈ సంసార భావన ఏది కూడా లేనే లేకుండా తిరిచిపెట్టుకుపోయింది కేవలము ఆ ద్రష్టాదృశ్యము అనే విభాగం కూడా తొలగిపోయి కేవలము చంద్రుని యొక్క దర్శనంతో హృదయం నిండిపోయింది భగవద్భావంతో మనస్సు కరిగిపోయింది దానికి సమాధి అని పేరు అటువంటి సమాధి స్థితిలో ఉండిపోయాడు ఆయన చిన్న వయస్సుల్లోనే ఆ చంద్రుని యొక్క దర్శనం చేత సో ఆ చంద్రుని శృతి నవో నవోతి జాయమాన అని వర్ణించింది అన్నా కేతుగ్రే అని అంటుంది అంటే మంత్రానికి అర్థం చెప్పినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి చెప్పాల్సి ఉంటుంది పొగలు ఈ పొగళ్ళు ఏవైతే ఉన్నాయో పొగలు పొగలు పొగలు ఆ పొగళ్ళు అవి అంతరించిపోతూ అస్తమిస్తూ ఆ చంద్రుడికి జన్మనిస్తూ ఉంటాడు రాత్రి చంద్రుడికి జన్మనిస్తుంది ఈ జన్మించినటువంటి ఉదయించిన ఈ చంద్రుడు వృషకాలానికి దారి చూపి ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు ఉషశకాలం దాకా తీసుకొచ్చి ఉషత్కాలాన్ని ముందుకు పంపించి ఆయన విరమిస్తాడు ఉషసా నేత్యగ్రే భాగం దేవేదాయంత్ర చంద్రమా స్థిరతి దీర్ఘమాయు అని ఓ మంత్రం ఆయన అమృత స్వరూపుడు దేవతలకి అమృతాన్ని పనిచేస్తూ ఉంటాడు ఆయన్ని ఆరాధించిన వాళ్ళకి దీర్ఘమైన ఆయుర్దాయాన్ని ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహిస్తాడు అంటూ ఓ మంత్రము గలదు కాబట్టి సాక్షాత్తు ఆ చంద్రుడు మనకి రోజు కనపడే చంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈశ్వరుడే ఈశ్వరుని యొక్క విభూతి శంకరుడు నక్షత్రానామహం శశి చంద్రమాహి చంద్రహ అనేది భాష్యకాలం చంద్రమాహ అన్నారు ఎందుకంటే వేద మంత్రాల్లో చంద్రహ అని ఉండదు చంద్రమాహ అని ఉంటుంది ఇప్పుడు చెప్పాను కా మంత్రం వైపు చంద్రమాస్తిపా దీర్ఘమాయు చంద్రమాహ అని ఉంటుంది అర్థం చంద్రుడనే అని వైదిక ప్రయోగం ఈ విభూతిని ఈ విభూతులు చాలా విభూతులని అధ్యాత్మమునందు మనం దర్శించవచ్చు అవన్నీ అధ్యాత్మములందు కూడా దర్శించడానికి ఉద్దేశింపబడ్డాయి ఎందుకంటే ఈ మానవుని యొక్క ఈ దేహేంద్రియ సంఘాతం ఏదైతే కలదో ఇది ఏ దేవాలయము ఇది ఒక పెద్ద దేవాలయము సకల దేవతలు ఇక్కడే ఉన్నారు సూర్యుడు ఇక్కడే ఉన్నాడు చంద్రుడు ఇక్కడే ఉన్నాడు దేవతలందరూ ఇక్కడే ఉన్నారు ఆ దృష్టితో చూసినట్లయితే నక్షంతి ఇది నక్షత్రాణి అంటే ఎప్పుడూ యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి అవి నక్షత్రములు అంటే అనగా కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు ఈ పది ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటికి నక్షత్రములు అని పేరు పైగా మనిషి నక్షత్రములు మినుకు మినుకు మినుకని ప్రకాశిస్తూ కదా మీకు కళ్ళు ఏమవుతున్నాయి అలా ప్రకాశిస్తూ కదా చక్కగా ప్రకాశిస్తున్నాయి కదా అప్పుడప్పుడు కళ్ళు మూతపడినప్పటికీ ప్రకాశిస్తున్నాయి కదా తెలివిగా ఉన్నంతవరకు అంటే రూపాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటాయి దీపం వెలుగుతోందంటే చుట్టూ ఉండే పదార్థాలని ప్రకాశింపజేస్తుంది అలాగే కన్ను అనే దీపము వెలుగుతూ ఉన్నంత వరకు చుట్టూ ఉండే రూపాలు తెలుస్తాయి చెవి కూడా ఒక దీపం చెవి అంటే ఈ చెబుడి కాదు వినికిడి ఆ వినికిడి శక్తి రెండు చెవులకి కలిపి లోపల ఉంటుంది కదా ఆ వినికిడి శక్తి అదో దీపం అది దీపం ఎలాంటిది దీపం ఉంటే ఏమవుతుంది చుట్టూ ఉన్నవన్నీ తెలుస్తాయి అలాగే ఈ చెవులు ఉన్నప్పుడు ఇటుపక్క వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అటుపక్క ఏం మాట్లాడుకుంటున్నారు అన్నీ తెలుస్తూ ఉంటాయి ఎవరు వస్తున్నారు ఎవరిని వెళుతున్నారు అన్నీ అటు చేసి తెలుస్తూ ఉంటాయి అంటే దీపం వెలుగుతున్నట్టే అలాగే ముక్కు కూడా దీపమే ఏదైనా మల్లెలు వచ్చాయనుకోండి ముక్కుకి తెలిసిపోతున్న ముందు కంటితో చూడక ముందే ముక్కు పసిగట్టేస్తుంది అప్పుడప్పుడు ఆపోజిట్ కూడా అవుతుంది సో ముక్కు కూడా ఒక దీపము అలాగే చర్మము ఒక దీపము ఇవాళ నిన్నటికంటే కొంచెం ఎండ తక్కువ కానీ బాగా తగ్గిందని మీరు అనుకోద్దు ఇంకా గట్టిగానే ఉంది ఉంటే ఒక్క ఒప్పిసారి తగ్గింది నిన్నటికంటే ఈ సంగతి నేను ఎలా చెప్పానో చార్ట్ షో అవి చూసి దీపం వెలుగుతూ ఉంటుంది దాన్ని వెట్టి రసము సో నూ నాలుగు మీద పెట్టగానే దాని దాని యొక్క రుచి మనకు తెలిసిపోతుంది అది కూడా ఒక దీపం తర్వాత కర్మేంద్రియములు చూసుకుంటే కాళ్ళు ఎప్పుడు నడుస్తూ ఉంటాయి ఏదో కొంచెం మోకాళ్ళ నొప్పులు ఇవి అవి అన్నప్పటికీ నడుస్తూనే ఉంటాయి కావున మోకాళ్ళ నొప్పులు ఎప్పుడొచ్చాయి నడిచేట వచ్చాయి మీరు కంప్లైంట్ చేసేందుకు అసలు హక్కు లేదు అవి పాపం ఇటు అటు పరుగులు తీసి తీసి తీసి మా వల్ల వట్లేదని చెప్పేసి పాపం వరాయిస్తున్నాయి సో అలాగే చేతులు అలాగే వాక్కు వాగింద్రియం వాగింద్రియాన్ని కూడా చాలా కాషస్గా వాడాలి లేకపోతే కంఠం పోతుంది కంఠానికి అనారోగ్యం కూడా చేస్తుంది కేర్ఫుల్గా వాడాలి దీపం అది బ్యాటరీ లైట్ని జాగ్రత్తగా వాడుకోవాలి స్విచ్ ఆన్ చేసి స్విచ్ చేశాను అనుకోండి బ్యాటరీ ఆ బ్యాటరీ డౌన్ అయిపోతుంది అలాగే కంఠం తోట అలా ఆ బ్యాటరీ డౌన్ అయిపోతుంది కాబట్టి సో ఎవ్రీథింగ్ షుడ్ బి యూజ్డ్ అప్రాపరియట్లీ ఇవి ఇంద్రియములు ఈ ఇంద్రియములన్నీ నక్షత్రములు కాబట్టి ఇంక చంద్రుడే కాబట్టి ఇంద్రియాలన్నీ నక్షత్రాలన్నీ మనలోనే ఉన్నాయి ఇంక చంద్రుడెవరు మనస్సు మనస్సు చంద్రుడు మీరు విన్నారో లేదో మనస్సుకి అభిమాన దేవత ఎవరు చంద్రుడు మీరు ఈ మంత్రంలో విన్నారా చంద్రమా మే మనసి శృత మనం హృదయే హృదయం అహమమృతే అమృతం బ్రహ్మణి అని ఉంటా కాబట్టి చంద్రదేవత నా హృదయంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ చంద్రుడు మనస్సు రూపంగా ఉన్నాడు ఇంద్రియాలన్నీ చుట్టూ పది ఇంద్రియములు ఉన్నాయి ఈ పది ఇంద్రియముల మధ్యలో మనస్సు రూపంగా మనస్సు ఏదైతే కలదో ఆ మనస్సు కూడా ఆ పరమేశ్వరుని యొక్క విభూతి ఆ విధంగా దాన్ని స్వీకరించవచ్చు అయితే మనస్సు వెంటనే వస్తోంది అయితే ఆ మనస్సుకి అధిష్టాన దేవతగా ఉండే చంద్రదేవత ఐశ్వరుని యొక్క విభూతియే తరువాతి శ్లోకం వేదానా సామ వేదోస్మి దేవాస్మి వాసవ ఇంద్రియాణ మనశ్శాస్మి భూతానామ స్చేతన వేదములలో నేను సామవేదమునై ఉన్నాను అని అంటే నాలుగు వేదాలు యజుర్వేదము ఋగ్వేదము ప్రారంభంలో ఋగ్వేదం చెప్పాలి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వన వేదము ఇదిగే వేదం గురించి నాలుగు మాటలు చెప్తున్నా తెలుసుకునేందుకు అవకాశం కదా మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే చిన్న అవకాశం ఈ నాలుగు వేదాలు నాలుగు వేదములలో ఋగ్వేదములకు ప్రథమ స్థానం ఉన్నది అకాడమిక్ పీపుల్ కూడా ఋగ్వేదానికి ఫస్ట్ ప్లేస్లో పెడతారు దాన్ని వాటెవర్ సో ఋగ్వేదము ఆ వేదమే శ్లోకాల రూపంలో ఉంటుంది అంటే మేటర్ ఉంటే చంద రూపంలో ఉంటే దాన్ని రుక్కులు అంటారు అటువంటి రుక్కులు రుక్కు అంటే చంద్రోబద్ధమైన శ్లోకము అవే అధికంగా అవే ఉంటాయి ప్రధానంగా కాబట్టి దానికి ఋగ్వేదము అని పేరు సాధారణంగా మంత్రాలన్నీ శ్లోక రూపంగా ఉంటాయి చాలా మటుకి ఋగ్వేదంలో సో ఇప్పుడు అగ్నిమీడే పురోహితం యజ్ఞ దేవ మృత్విజం హోతారగుణాతమం ఇది ఇది యజుర్వేద వర్షన్ ఆఫ్ ది ఫస్ట్ మంత్ర ఆఫ్ ఋగ్వేద అగ్ని అని ప్రారంభం అవుతుంది సో నేను అగ్ని దేవుని స్తోత్రము చేస్తున్నాను అని ప్రారంభం అవుతుంది కాబట్టి సో ఆ విధంగా మొదటిది ఋగ్వేదమే యజుర్వేదము యజుర్ అంటే అర్థం అంటే గద్య అని అర్థం క్రోజ్ వెర్సస్ వేదానికి ఋగ్వేదం అని పేరు ప్రోజ్ వేదానికి యజుర్వేదము అని పేరు యజురంటే ఏదో అనుకున్నారు అందుకే ప్రోజ్ ఫార్ములో ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఈ రుద్రాధ్యాయం చూసారా ప్రోజ్ ఉమో హిరణ్యవాహవేసే నాన్నే దిశాన్ని చెబుతా ఏనుమో నమో గొలుసుకట్టు పారాగ్రాఫ్ ఎక్కడ నీటలోనే ఉండదు అటువంటి వేదానికి యజుర్వేదము అని పేరు తర్వాత సామవేదము సామవేదము అంటే వేద నము చేయబడుతుంది సాధారణంగా ఋగ్వేదాన్ని ఎదుర్వేదాన్ని గానం చేయరు పాట కింద వాటిని రిసైక్ చేస్తారు క్యాంటింగ్ ఆ రిసైటింగ్ వేదాన్ని పఠిస్తారు అంతే పాడరు ఇప్పుడు గాయత్రి ఉందనుకోండి మీరు ఇంక నుంచి తబలాను అవి పెట్టుకుని పాడకూడదు ఓం భూర్భూ వస్వహ అంటూ అలాగా దీర్ఘాల విధి అంటూ అలా పాడకూడదు దాన్ని దాన్ని పార్థం తప్పు దాన్ని సుస్వరంగా పఠించాలి ఓం భూర్భు అలా పఠించాలి అంతేగాని మీరు దానికి స్వరకల్పన అంటారు చేసి రాగాన్ని అల్లి తబలా పెట్టుకుని పార్థం చే అలాంటివి చేయకూడదు కానీ మీకు పాడాలనే ఉత్సాహం అధికంగా ఉన్నట్లయితే సామవేదమంతా కూడా గానమే ఆ దాంట్లో ఆ గానరసము అధికంగా ఉన్నది ఋగ్వేదంలో ఎదురువేదంలో లేని గానరసము సామవేదంలో అధికంగా ఉన్నది అంచేతనే సామవేదము విభూతి వేదములన్నీ ఈశ్వరుని స్వరూపములే కానీ సామవేదము యొక్క ప్రకాశము దాని యొక్క మెరుపు మెరుపు ఎక్కువ కాబట్టి విభూతి అన్నాం ఎలాగంటే ఆకాశం కేసు చూస్తే నక్షత్రాలు ప్రకాశిస్తే చంద్రుడు ప్రకాశిస్తాడు కానీ ఎవరు బాగా ప్రకాశిస్తారు చంద్రుడు మనకు కనపడినంతలో కాబట్టి చంద్రుడు విభూతి అన్నాడు అంటే నక్షత్రాలు దేవుని యొక్క స్వరూపం కాదని కాదు చంద్రుడు విభూతి అన్నీ ఈశ్వరుడే అలాగే ఇక్కడ కూడా మేదములన్నీ ఈశ్వర స్వరూపముడే సామవేద అంటే ఒక ప్రత్యేకత గలదు ఏమిటి ఆ ప్రత్యేకత అంటే రెండు రకాలుగా చెప్పచ్చు ఒకటి దాని ఎందుకు గానరసము యొక్క మాధుర్యము గలదు అలా గానం చేస్తారు జాగ్రత్తగా అభ్యాసం చేసి గానం చేస్తారు గానము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గానం నచ్చుతుంది అది మీరు ఈ గానంలో కూడా ఎలా ఉంటుందంటే మీరు దేనిని ప్రాక్టీస్ చేస్తే అది మీకు నచ్చుతుంది మీరు సపోజ్ కర్ణాటక సంగీతం ప్రాక్టీస్ చేశారనుకోండి అంటే అస్తమానం అధికంగా కర్ణాటక సంగీతం మీరు వింటూ ఉంటే మీకు కర్ణాటక సంగీతం బాగా నచ్చుతుంది హిందుస్థానే అంత అలా నచ్చు సరే ఇంకా రాకు పా లేకపోతే వెస్ట్రన్ క్లాసికల్ అవి అవలైనత్సవం పైగా వాటి అందుకు ద్వేషం కూడా ఉంటుంది వెస్ట్ మ్యూజిక్ అండి కర్ణాటక సంగీతం బాగా నచ్చుతుంది అయితే కొంతమంది హిందుస్థానీ వింటూ ఉంటారు హిందుస్థానీ విని విని విని వాళ్ళకి కర్ణాటక సంగీతం కొంచెం చేరసంగా చాలా హడావిడిగా ఉన్నట్టు అనిపిస్తుంది హిందుస్థానీ సంగీతం అలా సాఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అది అభ్యాసాన్ని బట్టి దాంతో వాళ్ళు హిందుస్థానీ సంగీతాన్ని ఇష్టపడతారు తర్వాత మీకు వెస్ట్రన్ మ్యూజిక్కి వెళ్ళినట్లయితే అక్కడ పాప్ రాక్ క్లాసికల్ మ్యూజిక్స్ కూడా ఉన్నాయి మొదలైన క్లాసికల్ మ్యూజిక్ జా జాడ్జ్ ఇలాంటి మ్యూజిక్స్ అన్ని ఉన్నాయి వాటిల్లో చాలా గొప్పతనం ఉంటుంది వాటిని జాగ్రత్తగా మీరు అభ్యాసం చేసి అంటే ఒకసారి వినేసి ఇది బాగుంది బాగులేదు అని ఒక రన్లోషన్ రాకూడదు పది సార్లు పది సార్లు కాకపోయినా ఐదారు సార్లు అదే పాట వింటే అబ్బో ఇది చాలా బాగుందే అని అనిపిస్తుంది అది ఎక్కువ సార్లు వినాలి వింటే బాగుంది అనిపిస్తుంది సో ఆ రకంగా అభ్యాసాన్ని బట్టి కూడా మీకు మాధుర్యం అనుభవానికి వస్తుంది అలాగే సామవేదం విషయంలో కూడా సామవేదం విషయంలో కూడా మీరు దాన్ని ధ్యానం చేయడానికి లేదా నేర్చుకున్న వాళ్ళైతే ధ్యానం చేయడానికి లేదా ప్రేమతో ఒకటికి నాలుగు వినడం కనుక మీరు అభ్యాసం చేస్తే క్రమంగా దాంట్లో మీకు రుచి అనుభవానికి వస్తుంది మొట్టమొదట ఫస్ట్ టైం వచ్చేసేది అంచైతే ఈ సినిమాలు కూడా ఇంటిస్తారో తెలుసిన సినిమా రావడానికి ముందు రెండు నెలల ముందే పెద్ద కార్యక్రమం చేసి సీడీ రిలీజ్ చేసి పెట్టేస్తారు పాటలు రిలీజ్ చేస్తారు సినిమా రాకుండానే పాటలు పాడుకుంటూ ఉంటారు ఈ జనాలందరూ దాంతో చాలా పది సార్లు అదే పాట పాడేపటికి బాగుందని అనిపిస్తుంది అలాగా దాన్ని అటుకులు తిన్నట్టు అటుకులు కొంచెం నవ్వితే కానీ మీకు ఆ రుచి కాదు అలాగే ఈ పాటలు కూడా రెండవసార్లు వింటే కానీ దాని గుళ్ళు మీకు మాధుర్యం అనుభవానికి రాదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు సామవేదం ఓ రెండు నిమిషాలు విని ఏమి గానమేం లేదని అనేకూడదు మీరు జాగ్రత్తగా ఒక పదిసార్లు విని ప్రయత్నం చేస్తే మంచి రసాన్ని మీరు దాంట్లో అనుభవానికి తెచ్చుకోగలుగుతారు కాబట్టి అటువంటి గానరసముతో గానరసము యొక్క మాధుర్యముతో నిండి ఉంటుంది కనుక సామవేదమునకు ఒక ప్రత్యేక స్థానము గలదు కాబట్టి దానిని శ్రీకృష్ణ భగవానుడు విభూతిగా వర్ణించినాడు ఇంకొకటి శ్రీకృష్ణుడు కూడా కొద్దో గొప్ప వేదం చదివాడు అయినా అక్కడ సాందీపనికి గురుకులానికి వెళ్ళి ఓ కొంతకాలం వర్ధత్వా ఏదో మొత్తానికి వేదం వల్లించాడు వాటేవారు అయితే ఏ వేదం వల్లించాడు అనే దాని మీద పడి దాని మీద ఆధారపడి అప్రీతి ఉంటుంది ఇప్పుడు యజుర్వేదం వల్లించిన వాళ్ళకి యజుర్వేదం లాంటి వేదం ఉండండి అసలు అని వాళ్ళు చాలా ఇష్టపడతారు యజుర్వేదాన్ని ఋగ్వేదులకి ఋగ్వేదం అంటే మహప్రీతి ఉంటుంది ఇంకా సామవేదులైతే చదువుకున్న వాళ్ళు మాట నేను సామవేదులైతే వాళ్ళకి సామవేదం అంటే చాలా ప్రీతి ఉంటుంది ఇప్పుడు శంకర భగవత్పాదులు ఆయన శుక్ల యజుర్వేదాన్ని అధ్యయనం చేసేటప్పుడు చిన్నప్పుడు శుక్ల యజుర్వేదానికి చెందిన ఉపనిషత్తు బహాత్మ ఉపనిషత్తు దాని మీద వారి భాష్యము చాలా మధురంగా చాలా విస్తృతంగా ఉంటుంది ఎందుకంటే ఆయన బాగా అధ్యయనం చేసినటువంటి వేదములో ఆయన తన ప్రతిఫలంతా అక్కడ చూపిస్తారు సో అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా బహుశా సాందీపని గురుకులంలో సామవేదాన్ని వల్లించి కొద్దో గొప్ప అందుగురించే వేదానాం సామవేదోస్మి అంటున్నాడు అలా చెప్పచ్చు లేదా ఇంకొకటి సావ వేదంలో ఇంద్రదేవత యొక్క ఉపాసన ఇంద్రదేవత యొక్క స్థుతి చాలా అధికంగా ఉంటుంది అంతా ఇంద్రుడి గురించే ఉంటుంది అగ్నివరుణుడు ఇత్యాది దేవతల యొక్క స్తోత్రములు చాలా తక్కువగా ఉంటాయి ఇంద్రుని యొక్క ఎక్కువ ఉంటుంది వేదంలో ఇంద్రుడికి చాలా ఉన్నత స్థానం ఉంటుంది మనం పురాణ గాథలు విని పురాణాలు వచ్చేటప్పటికీ ఇంద్రుడి యొక్క స్థానం బాగా పడిపోయింది ఆ ఇంద్రుడికి ఋగ్వేదంలో సామవేదంలో ఇంద్రుడికి ఏ అత్యున్నత స్థానము ఆ స్థానం నుంచి పడిపోయాడు ఇంద్రుడు ఆ స్థానంలోకి విష్ణు వచ్చాడు కాలక్రమంలో ఆ దేవతలలో కూడా కొంచెం ఉల్టా ఉతూ ఉంటుంది కదా ఇప్పుడు ఉదాహరణకి యాభై ఏళ్ల క్రితం అరవై ఏళ్ల క్రితం రాముణ్ణి పూజించి వారు ఎక్కువగా సమాజంలో ఇప్పుడు రాముడు కృష్ణుడు కొంచెం పాట పడిపోయాడు ఎవరెవల కొత్త కొత్త పూజలన్నీ చేసుకుంటున్నారు ఎవరికి ఇష్టం వాళ్ళు ఇది కాబట్టి దేవతలలో కూడా కొంత వందె తగ్గడం అనేది ఉంటుంది కాలక్రమంలో సో అంటే కాలానికి అంత పవరు ఆ దేవతారూపములు వాటి ఉపాసనల్ని కూడా కాలం ఇంగేస్తూ ఉంటుంది కొత్త కొత్త వాటిని కొట్టుకొస్తూ కాలం యొక్క లక్షణం అదే ఎనివే సో కాబట్టి ఇంద్రుడికి సామవేదంలో అత్యధికమైనటువంటి స్థుతి ఉంటుంది అది కూడా సామవేదము విభూతి అని చెప్పుటకు ఒక హేతు అని టీకాకారులు ప్రస్తావిస్తారు ఎందుకంటే దేవతలలో కల్లా ఇంద్రుడు శ్రేష్ఠుడు ఆ మాట చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు కాబట్టి ఇంద్రుడు మరి మనకి సినిమాల్లో విలన్ ఇంద్రుడు సినిమాలో విలన్ మా చిన్నప్పుడు పౌరాణిక సినిమా ఉచి ఇంద్రుడు వచ్చేటంటే ఎవడుంటాడు ఇంద్రుడి కింద మామూలుగా విలన్ పాత్రలు వేసి వాళ్ళు కొంతమంది సెలెక్టెడ్ ఉన్నారు వాళ్ళే ఉంటారు రాజనాల కానీ ముక్కాములు కానీ ఇంద్రుడి కింద ఉంటాడు ఎందుకంటే ఇంద్రుడు విలన్ విలన్ అంటే అంత మరీ పూర్తి విలన్ కాకపోవచ్చు కానీ సరైన మనిషి కాదు కొంత ప్రాబ్లం ఉండాలి కాబట్టి అలా అలా అయిపోయింది పురాణం దగ్గరికి వచ్చేప్పటికీ అది మరి మీరు వేదం దగ్గరికి వెళ్తే ఇంద్రుడే అక్కడ పరమేశ్వరుడు అంటే ఇంద్రుడనే అర్థం ఇంద్రశుద్ధం ఇంద్రశుద్ధంతో పరమేశ్వరుణ్ణి నిర్దేశిస్తారు కాబట్టి ఇంద్రుడికి ప్రత్యేక స్థానము గలడు ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు పక్కనే చెప్తున్నాడు ఇంద్రుడి గురించి కాబట్టి అటువంటి ఇంద్రుని యొక్క స్థితి చాలా అధికంగా ఉన్న కారణంగా సామవేదము ఒక విభూతి అసలు వేదము అంటే అర్థం జ్ఞానము అని అర్థం వేద శబ్దానికి అర్థం జ్ఞానము